ేదహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మా వందే గురు పరంపరానిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్మ నిరాకరణ మేస్తూ తదత్మ నిరపేయ ఉపనిషత్సు బ్రహ్మాేమ సంతు సుతు ఓం శాంతి శాంతి శాంతి ఇ సోమ్యన పరస్త్రా పశ్చాప్రతీచ్య సముద్రా సముద్రేవాపిద్ర ఏ సా విదమహమస్మీతి భాష శుభము పత్ర దృష్టాంతం అంటే మనం ఒక చోట నిద్రపోయి మరో చోటకి వెళ్తే ఆ నిద్రపోయాను అక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని తెలుస్తూ ఉంటుంది ఈ ఊళ్ళో రాత్రి నిద్రపోయాను ఇప్పుడు ఈ ఊరు వచ్చాను ఎక్కడి నుంచి ఊరికి వచ్చాను అంటే ఆ ఊళ్ళో నిద్రపోయి తెలారేక వచ్చాను అని తెలుస్తూ ఉంటుంది సో అదేవిధంగా నిద్రపోయినప్పుడు మనం స్వగృహంలో స్వగృహము వంటి ఆత్మ ఎందు విలీనమైతే నిద్ర లేచినప్పుడు పరగృహం అనదగిన సంసారంలోకి వస్తే సో నేను స్వగృహంలోంచి ఇప్పుడు పరాగృహంలోకి వచ్చాను అని మనం తెలుస్తూ ఇది ఎక్కడ ప్రారంభం స్వగృహం అంటే మీకు తెలియనే తెలియదు ఈ పరగ్రహమైన సంసారమే నేను అనుకుంటూ ఉంటాను బృహదారంకంలో యజాతశత్రు బ్రాహ్మణంలో కూడా ఈ ప్రసంగం వస్తుంది వీడు ఎవరు ఉంటాడంటే సుశుద్ధిలో స్వరూపంలో ఉండి జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చినప్పుడు కార్యకరణాత్మత్వం ప్రతిపద్యతే అని అంటారు అంటే అక్కడ దేహేంద్రియ మనస్సంఘాత రూపమైన సంఘాటం ఏదైతే కలదో ఇదే నేను అనుకుంటాను స్వంతిని వదిలిపెట్టి పరా ఇంటికి వెళ్లి ఇదే నా ఇల్లు అనుకున్నట్టు అలా ఇది హౌట్ ఇస్ పాసిబుల్ ఎందుకని అలా అవుతుంది అలాగా అంత మూర్ఖంగా ఉండడానికి సందర్భమేముంది అని అడిగాడు ప్రశ్న హౌ ఇట్ బికెమ్ పాసిబుల్ దానికి శృణు త్ర దృష్టాంతం దానికి నేను చెప్తాను దృష్టాంతం వర్షించ భాష్యం యథాోమ్యా గంగాద్యారస్ పూర్వం దిశం ప్రతి ప్రాచ్య ప్రాగంచనా సందే స్రవంతి సో ఇమాహ నద్యథా అంటే ఏ విధముగానైతే సోమ్య ఇమానద్య ఈ నదులు అంటే గంగాద్యాహ గంగా నదులైన నదులు నదుల్లో మొట్టమొదటి పేరు గంగ పేరు చెప్తారు సో సో శ్రోతసామస్మి జాహ్నవి అని అంటాడు శ్రీకృష్ణుడు నదులలోకి గంగానదికి ప్రత్యేక స్థానం ఉన్నది సో గంగా నదులు పురస్తాత్ అంతే సో పురస్థాద్ అంటే పూర్వాం దిశం ప్రతి అనర్థం భాష్యకారులు ప్రతి పదార్థం చెప్తున్నారు పురస్కాత్ అంటే పూర్వదిక్కు వైపుకి అంటే తూర్పు దిక్కు వైపుకి పురస్కాత్ అంటే రామార్త అనుకున్నారు అది అవ్యయం రామార్త కనుపడ్డప్పుడుకి అవ్యయం సో తూర్పు దిక్కు వైపుకి సందంతే అంటే స్రవంతి ప్రవహిస్తున్నారు ఆ నదులకి ప్రాచ్య అని విశేషం ప్రాచ్య నద్య ప్రాచ్య ఎందుకు వచ్చింది ప్రాగంచనా అని అర్థం అంచుధాతుకి గతి అర్థం అంచు ఘటం అంచెం వెళ్ళుటర్ ప్రాక్అంచనా తూర్పు వైపు వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రాగంచనా ఈ అంచులో సున్న నకారం అనుకోండి వటరం కాలేజ్ అది ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు మిస్ అవుతుంది మిస్ అయినప్పుడు మిస్ అవుతుంది ఉన్నప్పుడు వెళ్తుంది ఆ సందర్భాలు వ్యాకరణ సందర్భాలవి సో ప్రాగంచనాహ తూర్పు వైపు వెళ్తూ ఉంటున్నటువంటి నందు నదులు ఇవి దీర్ఘామైన నదులు ఇవి తర్వాత పశ్చాత్ ప్రతీచీ దిశం ప్రతి సింధాద్యా ప్రతీచ్యూ విశేష దానికి విగ్రహాచ ప్రతీచీం అంచంతి ప్రతీచ్యంచంతీకర్ గచ్చింది పశ్చిమ దిక్కు వైపుకి అంచంతి అంటే గచ్చంతి వెళ్తున్నాయి గనక వాటికి ప్రతీఛని పేరు ఈ నదులు సింధ్రాద్యాహ సింధు మొదలైన నదులు సింధు ఇలాంటి నదులు ఇవి పశ్చాత్ గచ్చంతి పశ్చాత్ అంటే ప్రతీచి పశ్చాత్ కూడా అవి దిక్కు అంటే పశ్చిమ దిక్కు వైపుకి అవి వెళ్తూ ఉంటాయి సో ఈ రకంగా రెండు రకాల నదులు ఉన్నాయి ఈ రెండు వేరు వేరు సముద్రాలు ఒకే సముద్రం అంటున్నారు మనం ఉంటే బంగాళాఖాతం అరేబియా సముద్రం అని ఉంటే మన లెక్క కానీ సముద్రం ఒక్కటే భూమి ఒక్కటే సో దేశాల విభజన అది మానవ కల్పితం ఇట్ ఈజ్ యాజ్ లేట్ యాజ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ ముందు అసలు వీసా అనే మాట ఎడగదు వాళ్ళు విఐఎస్ఏ అనే మాట లేదు పాస్పోర్టే ఉండేది దాని పేరే పాస్పోర్ట్ సో దర్ ఇస్ ద పోర్ట్ యూ పాస్పోర్ట్ అది చూపించితే మీ సిటిజన్షిప్ వాళ్ళు రికార్డు చేస్తే నోబడి వీళ్ళు స్టాప్ చేస్తే రికార్డు చేసుకుంటారు పాస్పోర్ట్ ఇప్పుడు పాస్పోర్ట్ ఉంటే ఈ ధనాకు ఏం చేసుకుంటారా పాస్పోర్ట్ ఈ ధనాకు పోయనిదే వాడు ఎయిర్పోర్ట్ లోపలికి కూడా రాని కూడా పాస్పోర్ట్స్ ఉంటాయి పాస్పోర్ట్స్ మీరు లోపలికి రాలండి ఇది అంటారా టికెట్ ఏదో చూపిస్తేనే అలా సో ఈ మానవ కల్పితములైన విభాగములు ఇవన్నీ కూడా భూమి ఒక్కటి సముద్రం ఒక్కటి మానవ జాతి ఒక్కటి ఇంకా ఇంకా ఒక్కడుగు పైకి వేసి చెప్పాలంటే ప్రాణికోటి ఒక్కటి ఇంకొక అడుగు పైకి వేసి చెప్పాలంటే ఉనికి ఒక్కటి అది సత్ అది ఆ బోధ ఎనీవే ఆ నదులు ఎలా ఉన్నాయి మంచిది తా సముద్రాదంభోనిధే పునర్వృష్టి రూపేణ పతితా ఏంటి ఇవి ఈ నదులు ఏమిటి అంటే నది గంగాది నదీ రూపిణ్య జలములు తప్ప మరేం కాదు గంగా మొదలైన నదీ రూపాన్ని పొంది ఉన్నారు నదీ రూపము అంటే దేశాన్ని బట్టి వస్తుంది జలమేది అంతటా జలమే ఎట్ వచ్చే ఉత్తర హిందుస్థానంలో ఉంటే దానికి గంగా అని పేరు సౌత్ ఇండియాకి వస్తే దానికే గోదావరి ఆ జలానికే గోదావరిని పేరు అదే మీరు ఈజిప్ట్ వెళ్తే అదే జలానికి నైల్ అని పేరు అమెరికా పోతే అదే జలానికి మృష్టి స్థితి అని పేరు పేరు మారింది కానీ కాబట్టి నదీ రూపము రూపాన్ని బట్టి మారింది అంతే కాబట్టి గంగాది నదీ రూపింది అంటే అలా ఈ నీరు వేరు ఆ నీరు వేరేని చెప్పి సందర్భంలో చెప్తారు వేరైతే వేరే అవనే వండి ఇక్కడ మాత్రం అంతా ఒకటే సో ఆ వేరు సో గంగాది నదీ రూపింది ఈ నదీ రూపం ఎక్కడి నుంచి వచ్చింది సముద్రాత్ అంటే అంబోనిధే సముద్రము నుండి సముద్రము అంటే అంబోనిధి మీకు ఎప్పుడు ఎక్కడ జలమున్నా ఆ జలము యొక్క ఒరిజినల్ సోర్సు సముద్రం దానికి అంబోనిధి అని పేరు అంబోధి నిధి నుంచి అంటే తీసుకురాబడినది ఆ సముద్రం నుంచి తీసుకురాబడ్డాయి ఎవరు తీసుకువచ్చారండి జలధరై ఆక్షిప్తా మేఘముల చేత తీసుకురాబడ్డాయి మేఘాలు చేసి పని చూడండి ఎంత విద్ధూరంగా ఉంటుందో సముద్రంలో ఉన్న ఇంటిని ప్యూరిఫై చేసి ఇక్కడికి మోసుకొచ్చి ఇక్కడ కుమ్మరిస్తారు ఎంత వర్క్ ఆ వర్క్ చూడండి ఎలా ఉంది అంతేకానే మేఘము అంటే దాన్ని ఈశ్వరుడితో సమానంగా భావన చేస్తారు ఎందుకంటే జీవన ప్రధానం ప్రాణాన్ని ఇచ్చి మేఘాలుగా దేవుడితో సమానం సో ఎందుకంటే మనం ప్యూరిఫై చేసుకోవాలంటే జయలే గారు పెడుతున్నారు ప్లాంట్ ఒక మద్రాసులో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అది నేను అటు ఐదేళ్ల సో ఎప్పుడో వస్తుంది పబ్లిక్ సెక్టర్లో వస్తుంది పైగా పబ్లిక్ సెక్టర్లో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అంటే దాన్ని ఏం ప్యూరిఫై చేస్తారో ఎప్పుడు చూడాలి ఇంకా వెల్ ఫ్రెండ్స్ మనకి హెవీ వాటర్ ప్లాంట్ అని ఒకటి ఉంది కోటాలో కోటాలో హెవీ వాటర్ ప్లాంట్ సో వాళ్ళు హెవీ వాటర్ అంటే డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది వాళ్ళ డ్రాప్ మళ్లీ ఇంకో డ్రాప్ మళ్లీ ఇంకో డ్రాప్ అలా పడుతూ ఉంటుంది వేదిక ఎన్ని డ్రాప్లు పడుతున్నాయి మీరు లెక్కేస్తారు దీనికి ఇంట్లో సమసాధ్యానికి మూడు వేల మంది కార్మికులు వీళ్ళు స్టైప్ నోటీసులు యూనియన్ అడుగుతూ ఉంటారు ఇక్కడ వాటర్ డ్రాప్ పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ డ్రాప్ కూడా ఆగిపోతూ ఉంటుంది ఎప్పుడు హెవీ వాటర్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎందుకు పెట్టి కోటాలో ఈ హెవీ వాటర్ ప్లాంట్ ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకంటే ఈ రియాక్టర్స్కి హెవీ వాటర్ అవసరం ఉంటుంది అది కొద్దిగా ఇవాపరేట్ అయిపోతూ వాటర్ అంటే ఇవాపరేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉండాలి ఏ పని చేయాలన్నా హెవీ వాటర్ అవసరం అది ఇంకోటి చూస్తాం బోల్డ్ ఖరీదు ఇవాట్లు అది ఎవరో ఇవ్వరు కూడా బ్యాంక్ సబ్సిడెన్స్ రిలేటెడ్ కదా అనిగా సో కాబట్టి వాటర్ను ప్యూరిఫై చేసి ఇప్పుడు థౌజండ్ క్రో అవర్స్ ప్రాజెక్ట్ ప్యూరిఫై చేస్తే ఎంత వాటర్ వస్తుంది ఒక వర్షం గట్టిగా రెండు సెంటీమీటర్ల వర్షం పడింది అనుకోండి మద్రాసు స్టేట్ లో పడితే మొత్తం పడుతుంది కదండి ముసుగు ఒక రెండు రోజులు ముసుగు పడితే ఎంత వర్షం పడుతుందో దాంట్లో పదే వాటర్ రాదు ఈ థౌజండ్ క్రోర్ ప్రాజెక్ట్ కాబట్టి వెనుగే చాలా చక్కటి వాటర్ సైకిల్ అంటారు ఇట్ ఈజ్ ద సైకిల్ ఆఫ్ వాటర్ వాటర్ స్థిరంగా ఉండదు ఎక్కడక్కడ స్థిరంగా ఉందంటే మురికైపోతుంది వాసన వచ్చేస్తుంది స్థిరంగా ఉండదు అలా సైకిల్గా తిరుగుతూ ఉంటుంది నదిలోకి సముద్రం అయితే సముద్రం అయితే నదిలోకి అలా సైకిల్ వస్తూ ఉంటుంది ఎనివే పునరు వృష్టి రూపేణ పట్టి తాహ తాహ తాహంట ఆపహ ఆ కులు మళ్ళీ వృష్టి రూపంగా పడుతూ ఉంటాయి పడి ఇప్పుడు రూపం మారిపోతుంది గంగాది నదీ రూపుణ్య అలాగండి మళ్ళీ పునః సముద్రం అంభోనిధిమేవ అపయ్యి ఎప్పుడు కూడా అంభోనిధిలోంచి వచ్చాయి మళ్ళీ అంబోనిధిలోకి వెళ్ళిపోతాం సో ఏ సోర్స్ నుంచి వచ్చాయో ఆ సోర్స్లోకి వెళ్ళిపోతాం మనం ఆ ద్వారా గొప్ప మనం కూడా ఒక సోర్స్ నుంచి వస్తున్నాం ఆ సోర్స్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది బంగారం లాంటి దృష్టాంతం సో ఇప్పుడు నదిలో నదిలో వెళ్ళి సముద్రంలో కలిసేయనుకోండి అప్పుడు ఏమవుతుంది సో సముద్ర సముద్రంలోకి బయట ఉన్నప్పుడు నది అని ఒక పేరు ఒక రూపము గాని సముద్రంలో కలిసిన తర్వాత ఇంకా నదీ రూపము నదీ నామము ఉండదు సో సముద్ర ఏమన్నది సో నది సముద్రంలో కలవటం అన్నది మన వైదిక సంస్కృతిలో జీవుడు ఈశ్వరునితో కలవడంతో దీనికి దంపుకో యోగము పేరు జీవునికి ఈశ్వరునితో కలయిక య అంటే జీవునికి ఈశ్వరునితో కలయిక ఈ పద ఈ అర్థం తెలుసుకోకుండా యోగం అంటూ ఉంటారు కదా ఇదే అర్థం మీరు ఈ అర్థంతో మీరు మాట్లాడాలి ఇప్పుడు వారు ఏమంటారంటే ధనయోగము అంటారు నాతో ఒక మీకు వాహన ఉంటుంది అండి ఆ వాహన వాహనం ఎక్కేటువంటి భాగ్యం ఉన్నది ఏం చేశాడు ఏ వాహనం ఎక్కుతాడో ఒక జ్యోతిష్కుడు చెప్పాడో ఉంటుంది అయ్యా కుటుంబ సభ్యుల ఉండరా వాళ్ళు అనుకున్నారో ఏదో కాలం ఏదో కొనుక్కుంటాడేమో భవిష్యత్తులో యోగంతో అని అనుకుంటా ఆయన మొన్నడు పొద్దున్న ని వచ్చి పోయారు ఓకే తీసుకెళ్లారు ఇది వాహనం ఆయన అడిగారు ఎవరు ఇలా జరితో కాళ్ళ పొందు వాహన యోగం అనుకో ఇంకూడా వాహన యోగమే కదా అని చెప్పేది సో ఏ అడిగిందో యోగము యోగం అంటే దానికి అర్థం ఏంటో చెప్పండి యోగ శబ్దానికి అర్థం ఏంటో చెప్పండి యోగము జీవునకు ఈశ్వరునితో కలయిక దట్ ఈస్ అంటే యోగ శబ్దానికి డిక్షనరీలో ఇంకా అర్థాలు ఉన్నాయండి అలా సరిపెట్టుకుంటా ఉంటే మీరు దాటి జస్ట్ మీరు ఆ చేయండి అభ్యంతరం లేదు కానీ వేదాంతంలో మటుకు యోగము అంటే ఇదే సో ఈ అర్థం తెలియకుండా వాడతా సాధన అనే అర్థంలో పడతా భజన యోగము ఉంటాం ఒక భజన యోగం భక్తి వేగం అయిపోయింది కర్మ అయిపోయింది జాగ్రయాలు జాలం ఇవన్నీ చుట్టుపట్టేసి ఉన్నాయి పాట అయిపోయాయి కదా ఈ భజన యోగం కొత్తగా ఉంది నేను కనుక ఇలా పూజ స్వామి చేత గడ్డ జుట్టుపట్టుకునే గడ్డగా ఉంది కదా ఏ ఉన్న వేదాలు జాగ్రత్తగా కొత్త యోగం అంట యోగం అని చెప్పేసి ఎనివే సో వాట్ ఎవర్ కాబట్టి ఈశ్వరులతోటి జీవనే కలయిక సరి ఈజ్ మాట్ యోగ ఇజు యోగే కలయిక ఈశ్వరంతో జీవుడు కలయిస్తా ఈశ్వరునితో జీవుడు కలయికకి మీకు దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి కానీ దీన్ని మించిన దృష్టాంతం లేదండి నది వెళ్ళి సముద్రంతో కలవడం ఎందుకంటే నది ప్రవాహం మనిషి జీవితం కూడా ప్రవాహం ఈ ప్రవాహం వెళ్లి ఈ ప్రవాహం ఆఫ్ వాక్ నది దేని ప్రవాహం జలం యొక్క ప్రవాహం మనిషి జీవితం దేని ప్రవాహం ప్రాణశక్తి యొక్క ప్రవాహం లైఫ్ యొక్క ప్రవాహం దీస్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ అండ్ బాడీ దిస్ సిల్లీ బాడీ ఇద ఇన్స్ట్రుమెంట్ for the flow of life. Nothing more than that. So, ātravāhaṁgilli Īśvara nilō kalavālu. Konni nadil unta, adhi samadhralala kalavau, salladurudrashta karamayana nadil unta, desert rivers unta, desert lo pututti ni river. Taharadi gettu, Tharada gettu lo varasan pututti ni, varasan pututti ni river pututti ni. Yantta river unta di, it is gata layar. Ā river ne cross testi samadharbhalo, ee pashuvulu, vandalaadhi pashuvulu cross testi ko ni kachupato ikkuda. అంత కఠినం ఆ డ్రెజర్ ను దాటడం ఆ ప్రవాహంలో కనుక ఏదైనా ప్రాణ శక్తి లేదంటే ప్రాణం పోతుంది అంత బలమైన ప్రవాహం కానీ ఆ డిజర్ట్ ఎంత గొప్పదంటే ఈ ప్రవాహం ఎటువైపు ప్రవహిస్తుంది సముద్రం ప్రవహిస్తుందండి అన్ని సముద్రం వైపుగా ప్రవహిస్తున్నాయి సముద్రం పాయింట్ కానీ అది సముద్రం చేరి లోపులోనే డిజర్ట్ దాన్ని బిల్డ్ చేస్తుంది దాన్ని ఇంటి ఇంకిపోయిట్లే చేస్తుంది ఈ పిచ్చి నది బయలుదేరుతుంది ఆ డెజర్ట్ లోనే ఇంకిపోతుంది సముద్రాన్ని చేరిపోతుంది మనం కూడా కామనలు అనే సంసార సంసార రూపమైన ఈ ఈ డిజర్ట్ లో పడిపోయి ఈ జీవితము ఈశ్వరులో కలిసిపోకుండా చేసుకుంటాం నది సముద్రం డెజర్ట్లో ఇంటికి పోవడం లాంటిది వీడు ఈశ్వరుని సాక్షాత్కారం పొందకుండా చచ్చిపోవడం అంటే నది సముద్రంలో కలవకుండా డెజర్ట్లోనే ఇంటికి పోవడం లాంటిది ఈ సంసారము ఇది మృగతృష్ణ ఎండమావు ఇది అంటే డిజర్ట్ అని అర్థం డెజర్ట్లోనే ఉంటుంది ఏమీ సారణం లేదు సంసారంలో ఏమీ సారం లేదు శంకరులు ఎన్ని వందల సార్లు చెప్తారు కదలీ స్తంభవ సంసారము అసారమే తెలుసుకో అరిటి బోధ పెట్టి నువ్వు తందిరి వేస్తానంటే ఆ తందిరు నిలబడుతుందండి అరిటి బోధలు నాలుగు పాటి దాని మీద మీరు పందిరు అంటే తెలుసు కదండి పండాలు మీరు వేస్తే ఆ పండిరు అలా క్షణంలో కోరిపోతుంది అలాంటిది ఈ సంసారం కదలీ స్తంభవత అసారం కదలీ స్తంభం చూడడానికి దిక్తంగా కనపడుతుంది కానీ దాంట్లో ఏమీ ఉండదు అయన కదలి స్తంభవతన్నారు మీరు ములగ స్తంభవతనో లేకపోతే అలాంటిదో మీరు పెట్టచ్చు నిస్సారమైనటువంటిది సంసారం దాంట్లో మన ఎనర్జీస్ ప్రవేశపెట్టినట్లయితే అలా ఇంకిపోయి ఆఖరి మనిషి జన్మ అంతమైపోతుంది ఆ తర్వాత ఏమవుతుందో భగవాన్ కానీ వీడు మాత్రం ఈశ్వరుని చేరుకోకుండా అయిపోతారు అలా ఒక్కొక్క అంచేతనే నది సముద్రంలో కలిసి ఈ చోట సంగమము అని చెప్పారు అదే వర్డ్ తెలియజండి వన్ సమ్యక్ గమనం యథార్థమైన గమనం నీవు ప్రయాణం చేస్తే కృతార్థడైపోయే ప్రయాణం ఆ ప్రయాణమే చేయాలి మిగతా ప్రయాణాలు వేస్ట్ ఎందుకు ప్రయాణాలు ఒకటే గమనము అల్టిమేట్ గమనం అది అదే కంటే నది సముద్రంలో కలవడం ఇట్ హ్యాస్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్ అది సంగమము అలాగే జీవుడు ఈశ్వరులలో కలిసి జీవన్ముక్తుడైపోవటమే సంగమము అంతేకా ఈనాటికి కూడా నది సముద్రంలో కలిసిన తోట స్నానం చేస్తారు అక్కడే దేవాలయం ఉంటుంది ఇది ఉండే తప్ప అయితే ఈ స్నానం ఎందుకు చేస్తున్నాం ఈ దేవాలయం ఎందుకు ఉంది అనే సంగతి మధ్యపకాలనుకున్నది ఏదో సంగతి కానీ అక్కడ స్నానం చేసి దేనికంటే నదీ సముద్రంలో కలిసినట్టుగా నా జీవితం ఈశ్వరంలో కలవాలి అనే స్ఫూర్తి అక్కడ దేవాలయం ఎందుకంటే ఇదిగో ఈ సంగమానికి చిహ్నం పవిత్ర స్థానం అది కాబట్టి నదీ సాగర సంగమము సో ఆ సముద్రంలో కలిసిపోతే సముద్రమే అయిపోతుంది సముద్ర భవతి తాహ అదే అంటున్నారేమ తాహ నద్యత్ర సముద్రే సముద్రాత్మనా సో ఇప్పుడు నదీ రూపంగా అనేకములు నదీ రూపముగా భిన్న భిన్నములు సముద్రాత్మన ఏకటాంగతా గంగ కానీ యమున కానీ తీర సముద్రంలో కలిసిన తర్వాత ఏకమైపోతుంది మోక్షంలో భేదాన్ని సంస్కారంలో భేదాన్ని అంగీకరించక్కర్లేదు ఎందుకంటే అనుభవానికి వస్తూనే ఉంటుంది మోక్షంలో భేదాన్ని అంగీకరించడం కానీ కొంతమంది ఆచార్యులు భేదబుద్ధి కలిగి ఉంటారు వాడి బుద్ధిలో భేదము చాలా దృఢంగా ఉంటుంది ఆ సంస్కారం అలాంటిది వెల్లుల్లిపై ఆయ వేసుకుని బోయింగ్ చేసి వచ్చినవాడు వాసన వేస్తూ వాడు మాట్లాడితే వెల్లుల్లి వాసన వస్తుంది గార్లిక్ తిని వచ్చిన వాడు మాట్లాడితే ఏం వాసన వస్తుంది అదేవిధంగా భేద బుద్ధి బాగా దృఢంగా ఉన్న ఆచార్యుడు మాట్లాడితే భేదమే వస్తుంది ఇంకే వస్తుంది కాబట్టి భేదబుద్ధి గల ఏం చేశాడంటే ఈ ఏకత్వాన్ని మోక్షంలో ఏకత్వం అలాగా నేను దేవుడికి నేను ఇంత పాఠం చెప్పి మీకందరికీ మోక్షం ఇస్తున్నాను నేను మీరు అందరూ ఒకటైపోయేలాగా ఐశుద్ధి మెయింటైన్ సమ్ డిస్టింగ్ పొజిషన్ ఇప్పుడే ఒక ఒక రాబాయ్ ఆయన ఉన్నాడు ఈ రాబాయ్ దేవుడి దగ్గర ప్రార్థన ఏం చేస్తాడంటే ఏది వెళ్ళి దేవుడికి ప్రార్థిస్తావు గాడ్ i am nobody oh god i am nobody oh god i am nobody anu prarthane chesto undi va entha go unta prarthana gesiste last pass avdi prarthana jananta nenu akkada a snagarjuna suchi vadu untadu konni jananta parinaadi prarthana roju untu nadu chesto okasa undi akkada ayina prarthane chesi okka nenu kuda jandana nillu yenu chestunte yenu akkada ilaaga satangam edesi oh god i am nobody ani prarthinu chesto ayina velipothunna ayina వెనక్కి వచ్చారు ఎరా యు ఆర్ ఆల్సో ఏ నో బాడీ హౌ డే హౌ డే యు ఆర్ ఆల్సో ఏ నో బాడీ అంటారు అంటే తాను నోబాడీ అయితే తాను ఆ నోబాడీలోనే మళ్ళీ ఒకటి మళ్ళీ ఒక స్టేటస్ మెయింటైన్ చేసి పోవాలి దీన్ని మై నో బాడీ సంథింగ్ సుపీరియర్ టు యువర్ నో యా బాడీ సో ఆ విధంగా నిర్తిగా మళ్ళీ అందరూ ఒకటేనా అయిపోతారా వ్యక్తిలో కూడా అందరూ ఒకటే అయిపోతారా అలాగొప్పుకోరు మహాత్మలు ఎప్పుడో ఒప్పుకోవాలి శాస్త్రం ఒప్పుడు లోకంలో అనేక మంది అనేక రకాలుగా ప్రచారాలు చేసుకుంటారు వేరే సంగతి ప్రచారాన్ని బట్టి ఏమీ సత్యం ప్రచిన మాట కనుక కరెక్ట్ అయితే కరెక్ట్ ఉంటుంది ప్రచారాన్ని బట్టి ఏమీ సత్యం కాదు ఇది అసింపుల్ అసలు ఎనివే సముద్రాత్మన ఏకకాంగత జీవాత్మన భిన్న భిన్నాలుగా ఉంటారు కానీ సముద్రాత్మన ఏకత్వాంగత దీని మీరు కొంతమంది అన్నారు అయితే దీన్ని భేదాభేదవాదము అంటారు వీళ్ళు జీవులుగా ఉన్నప్పుడు భేదంగా ఉంటారు సముద్రాత్మన ఏకతాంగత ఈశ్వర రూపంగా ఏకత్వాన్ని పొందుతారు కాబట్టి భేదము సత్యమే అభేదము సత్యమే ఇది భేదాభేదవాదం అంటే శంకర్లు దాన్ని చెప్పుకోరు నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుంది ఎప్పుడు జీవత్వం సత్యమైతే ఈ స్టేటస్ ఆఫ్ బీయింగ్ అండ్ ఇండివిజువల్ కనుక రియల్ అయితే నువ్వు చెప్పింది వరకు సో వేరు వేరు జీవులుగా ఉండడం రియలే ఏకమైపోవడం కూడా రియలే ఎలాగంటే భేదాభేదవాదులు ఉన్నారు బ్రహ్మసూత్రాల్లోనూ అక్కడ ఆ వాదుల యొక్క పేర్లు కూడా వస్తాయి సో ఔడు లోమిహి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన భేదాభేదవాదని నా గుర్తు బ్రహ్మసూత్రాల్లో వస్తుంది ఔడు లోమి గుడిలోముని యొక్క కుమారుడు ఆయన గుడిలోమశ్చాపత్యం ఔడు లోమిహి ఆయన భేదాభేదవాదాన్ని చెప్తా వ్యాసుడు దాన్ని ఖండిస్తారు వైదిక నామధేయాలు అలా ఉండి ఎనివే సో ఇటువంటి భేదాభేదవాదము సత్యము కాదు ఎందుకంటే భేదము అనుభవానికి వస్తుందే కానీ సత్యం కాదు అభేదము అనుభవానికి రాకున్నా సత్యం బ్రహ్మ సత్యం జగన్మిచ్చ అంటే జగత్ అనుభవానికి వస్తుంది సత్యంగా అనుభవానికి వస్తుంది అయినా మిత్యా బ్రహ్మనేదహం ఉందంటారా అన్నట్టుగా అనుభవానికి వస్తూ ఉంటుంది వీరికి అయినా అదే సత్యం బ్రహ్మ సత్యం జగన్మిచ్చ కాబట్టి భేదము నిత్య ఏకత్వము సత్యము ఇప్పుడు ఈ నిత్యా ఏకత్వ సత్యాలను కలిపి నువ్వు ఒక ఫార్ములా చేస్తావా ఎలాగా నిత్యనీ ఏకత్వాన్ని కలిపి ఫార్ములా ఎలా చేస్తారండి కాబట్టి అలాంటి ఫార్ములాలు ఏమి ఉండవు రెండు సత్యాలను కలిపి ఫార్ములా చేయొచ్చు కానీ ఒక ఒక కంకాక్షన్ చేయొచ్చు కానీ నిత్య నేను సత్యులకి కలిపేలాగా ఒకసారి ఏదో నేను భోజనం చేస్తూ మా అడిగాను అప్పడాలు అడిగాను నిత్యా అడిగాను అయితే అవి ఉన్నాడు ఉన్నాయి అని ఏదో పేరు చెప్పి అదే వేశారు తిను అన్నారు తినో పేరు చెప్పారు దానికి ఏదో ఏదో పేరు సమ్ తెలుగు వర్డ్ అంటే దాని అర్థం ఏంటంటే అవి అయిపోయి దానికి ఆ వేసేది అప్పడాలు ఏదో దేవతలు చేసిన అప్పడాలు ఇప్పుడే వేశాను వేశాను తిను అన్నారు అంటే ఎందుకు తినా కూడా ఏమి ఉంటుంది దానికి అంటే అలా భావన చేసుకుని భోజనం మధ్య కాదంటే నేను సో అలాగా సో ఎదుర్కొంటా ఉన్న మధ్యగా అన్నమేమో యథార్థం దాంట్లోకి వేసిన దాంట్లో నలుచుకుంటూ వేసిన ఎక్కడా ఏమో నిత్య ఈ రెండింటి కాంబినేషన్లో ఈ జగా జగా అలా ఉంటుంది జగ్మోర్ ఎలాగన్ కనుక సో ఏకా ఏకతాంగత సముద్రాత్మన ఏకతాంగత నా జానంతి దౌర్భాగ్యం ఏంటంటే ఏకత్వాన్ని పొందుతూనే ఉంటారు కానీ తెలుసుకోదు దృష్టాంతంలో ఎలాగా నదికి నేనింకా గంగనే అనుకుంటూ ఉంటున్నాను నేనింకాముననే అనుకుంటూ ఉంటుంది కానీ సముద్ర రూపంగా తెలుసుకోదు అది దృష్టాంతం అలాగే ఇక్కడ కూడా ఉందాము ఇయంగ అహమస్మి ఇయమున అహమస్మి అది సో ఎలా తెలుసుకోవాలి గంగ నేను గంగని తాని ఇప్పుడు సముద్రం అయిపోయాను ఇప్పుడు సముద్రమే నేను అని తెలుసుకోవాలి అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా అహం గంగా సముద్రోష్మి అని తెలుసుకోవాలి అహం యమున సముద్రోస్మి అని తెలుసుకోవాలి ప్రశ్న నజానంత తెలుసుకోవటం లేదు ఎలాగో తెలుసుకోవటం లేదు నదులు తెలుసుకుంటున్నాయో మాముతున్నాయో అది వేరే సంగతి మీరేమైనా అది బాగుంటుంది సో మనం కూడా తెలుసుకోవటం లేదు మధు దృష్టాంతంలో వేరువేరు రసాలు లేవు అని అని అనే సత్యాన్ని గుర్తించలేకపోతున్నాము ఒకవేళ గుర్తించినా దాడి నుంచి సరైన కంక్లూషన్ తీసుకోలేకపోతున్నాము అలాగే ఇక్కడ కూడా మనం కూడా ఇది గండ అది యమున అనే భేద దృష్టితోటే ఉంటాం తప్పిస్తే ఇవన్నీ కూడా ఒకే జలము అని మనం తెలుసుకోలేకపోతున్నాం అదే దురదృష్టం ఇంకా భేద దృష్టితోటే ఉంటుంది ఆ భేదృష్టికి అతీతంగా వెళ్ళాలి ఎప్పటికైనా అంటే మీకు కింగిమీదికి తీర్థయాత్రలకి కనెక్టెడ్ థింగ్స్ ఏమో వాటికి ఈ భేద దృష్టి అవసరం పడుతూ ఉంటుంది సో ఆ భేద దాని వల్ల వచ్చింది భేద దృష్టి భేద దృష్టికి అతీతంగా వెళ్ళిపోయినట్లయితే సర్వము జలమే ఆ జలము ఈశ్వరుని యొక్క రూపొంది ఇంక ఇప్పుడు ఏం తీర్థయాత్రలు చేస్తాడంటే అన్ని తీర్థాలు వాళ్ళు ఉంటాయి ఆత్మతీర్థం పరమ తీర్థం అని సుత్సంహితలో చెప్తారు మొహమాటం ఏం పడదండి వేదాంతంలో మొహమాట పడరు దమ్స్ టు పుటింగ్ ద రిలీజియన్ ఇన్ ప్లేస్ ఫిలాసఫర్స్ దేదోటితే ఆత్మతీర్థం పరం తీర్థం అని ఆ ఒక్క మాటే గుర్తుంది ఇంకా మూడు మాటలు ఉన్నాయి తీర్థం తీర్థం ఇది గెచ్చంతి అజ్ఞాహ జనా అని ఇలా విధాండి అజ్ఞానమైన జను తీర్థం తీర్థం అని చెప్పేసి పర్యటన చేస్తూ ఉంటారు అలా ఆత్మతీర్థం పరం తీర్థం ఆత్మానే అన్ని తీర్థముల కంటే శ్రేష్టమైన తీర్థము అని సూత్రంగా ఎక్కువ వస్తుంది చాలా తర్వాత మంత్రం ఖలు సోమ్యా సర్వాగమ్యా నజు కత ఆగచ్చా సో సింహో వా వరాహో వా పతంగో దంశో మశక వా సో మంత్రం చూడండి ఏమేవ ఖలు ఈ దృష్టాంతంలో ఎలా ఉండాలి ఏ విధంగా హే సోమ్యునా సర్వాజానికి జాయంతైతి ప్రకర్షణ జాయంతైతి ప్రజా ఉత్తే సకల ప్రాణులు అనర్థం మనుష్యులనే కాదు ఈ సకల ప్రాణులు కూడా స్వత ఆగమ్య ఆ సత్తు నుంచే బయటకొచ్చారు సో నా విదుర్ స్వత ఆగచ్చామహే మేము సత్తు నుంచే వచ్చాము అని తెలుసుకోలేకపోతున్నారు గంగ తెలుసుకుంటోందా గంగ నేను సముద్రం నుంచే వచ్చాను సముద్రంలోనే కలిసిపోతున్నాను కాబట్టి నేను సముద్రమే అని తెలుసుకుంటోందా అలా తెలుసుకోవట్లేదు మరి ఎలా తెలుసుకుంటోంది ఈ మహాలక్ష్మి గంగా అని తెలుసుకుంటున్నాను ఇదిగో నేను ఈ గంగని అని తెలుసుకుంటున్నా నేను ఏమునని అని తెలుసుకుంటున్నాను మనం కూడా ఎలా తెలుసుకుంటున్నాం సముద్రం నుంచే వచ్చింది ఇది అది సముద్రం నుంచే వచ్చింది ఒక ప్రవాహానికి పెట్టుకున్న పేరు ఈ ఊళ్ళో ఉన్న ప్రవాహానికి గంగా అని పేరు ఆ ఊళ్ళో ఉన్న ప్రవాహానికి యమున అనిపే అంతేనండి ఇంకేమైనా భేదం ఏమైనా ఉందా ఏమీ భేదం బస్ బాగుంది ఆ ఊరిని బట్టి ఆ ప్రవాహానికి పేరు మారింది అంటే నామం మారింది కానీ ఊరిని బట్టి దేశాన్ని బట్టి రూపాన్ని బట్టి నామం మారింది తప్పిస్తే అదే పేరు ఇస్ నో డిఫరెన్స్ మనం కూడా దాని యొక్క ఏకత్వాన్ని మనము తెలుసుకోవటం లేదు ఆ నది కూడా తెలుసుకోవటం నదికి హ్యూమన్ మైండ్ ఉందని మీరు ఊహించుకోండి అంటే నది తెలుసుకోవట్లేదు ఏదో ప్రాణం చెప్తున్నారనుకోదు కృష్ణాంతా ఉంటే సో అలాగే ఇక్కడ కూడా సత్తు నుంచి వచ్చి సకల ప్రాణులు మేము సత్తు నుంచే వచ్చేమో అని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు బయటకు వచ్చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసినప్పుడు యాఘ్రముగా సింహముగా మృకము వరాహము కీతము పతంగము ధనుషము మశకము ఇలాగా యజద్భవంతి ఏ సంస్కారాలను బట్టి వాసనలను బట్టి ఏదైతే ఉన్నారో తట్ ఆభవంతి ఆ బయటకు వచ్చేసి ఆయా సంస్కారముల రూపంగానే అవుతున్నారు తప్పిస్తే తమ పూర్ణ స్వరూపము ఒకే ఒక ఆత్మ బ్రహ్మ సముద్రము వంటిది సముద్రస్థానీయము అని తెలుసుకోలేకపోతున్నారు తట్ ఆభవంతి అంటే ఆగత్య భవంతి భవంతి తదాభవంతిద్భవంతి అంటే ఎద్ద్ బూవ్ తట్ ఆగత్య భవంతి నిద్రపోయే ముందు ఏది ఏది అయినారో ఆగత్య నిద్ర నుంచి వచ్చి తత్ తత్ భవంతి అది అది అవుతూ ఉంటారు అని అని చెప్తారు అంటే ఈ పాయింట్ ఏమంటే మన మనస్సుని ఆల్ ది టైం టు ద సోర్స్ ఆఫ్ లైఫ్ లైఫ్కి మళ్ళించే ప్రయత్నం సోర్స్ ఆఫ్ లైఫ్ లోకి వెళ్ళాలి మీరు అంతఃకరణనే పట్టుకుని అంతఃకరణలుండే వాసనలకే పరిమితం అయిపోతే మీ ఆలోచన మీ యొక్క విశ్లేషణ మీరు ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిగా సర్వము నుండి విడివడి ఉన్న ఒక పర్సన్ లాగా భాషిస్తారు అలా అనిపిస్తుంది అప్పుడు ఆ పర్సనాలిటీ చాలా సత్యం అని ఉంటుంది కానీ ఆ పర్సనాలిటీ ఏదైతే కలదో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ షాడో ఆఫ్ ది మైండ్ ఎ షాడో క్రియేటెడ్ బై ది మైండ్ మైండ్ క్రియేట్ చేసినటువంటి ఒకనొక కంట్రాక్ ఒక కాంట్రాక్షన్ అనొచ్చే ఒక కాంట్రాక్షన్ దానికి పర్సనాలిటీ అంటే పర్సన్ అంటే అంతేతనే ఈ పర్సన్ అన్నది అది మైండ్ యొక్క క్రియేషన్ కాబట్టి అది మైండ్ మారిపోతూ ఉంటుంది మైండ్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు అంతేతనే ఆ పెర్సన్ కూడా మారిపోతూ ఉంటుంది నిజానికి పర్సన్ చేంజెస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఎంతలా మారిపోతుందంటే ఆశ్చర్యకరంగా మారిపోతుంది నేను చూసాను ఎలా మారిపోతారంటే ఇప్పుడు నేను పర్సనల్ గా చూసి చెప్తున్నా మీకు నైన్త్ నైన్ ఎలవెన్నా నైన్ ఎలవెన్నా నైన్ ఎలవెన్ అంటే ఎలవెంత్ సెప్టెంబర్ అనుకుంటా ఎలవెన్త్ సెప్టెంబర్ నాడు జరిగినటువంటి ఆ ఘటన వల్ల స్టాక్ మార్కెట్లన్నీ కూడా క్రాష్ అయిపోయాయి జీరో అయిపోయాయి స్టాక్ మార్కెట్ లెవెల్స్ జీరోకి వచ్చేసాయి ఆ నేను అదే టైంలో అక్కడికి వెళ్ళా ఫ్రాంక్ ఫట్లో నాశాను లేదా చైనా మీద ఆ రోజంతా కూడా ఫ్రాంక్ ఫట్లో నానా మీద పర్మిషన్ తెచ్చుకుని మొత్తానికి అమెరికా చేరుకున్నాం సరే నేను పడ్డ కష్టం పడ్డాను అయింది కానీ అక్కడ పరిస్థితి ఏమిటంటే మా ఆశ్రమానికి వచ్చేవాళ్ళం వీళ్ళు దే ఆర్ దే ఆర్ వెరీ క్లోజీ అండ్ కంఫర్టబుల్ పీపుల్ ఎందుకని వెల్ బాగా మన ఇండియన్ కమ్యూనిటీ బాగా సంపాదించుకుంటారు కష్టపడి దాన్ని బాగా సేవింగ్ కూడా చేసుకుంటారు ఈ సేవింగ్ అంత సెక్యూరిటీలో పెట్టుకుంటారు అంతలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే వరల్డ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ దాచిపెట్టుకుంటారు అలాంటి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దాచిపెట్టుకోవడం ఆశ్చర్యం ఉంది సో బోళ్ళంత సొమ్ములు ఆ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో అంటే వేరియస్ సెక్యూరిటీస్లో వీళ్ళు దాచుకుంటారు ఆశ్రమానికి వచ్చి ఏదైనా ఆశ్రమానికి ఫండ్స్ లోటు అనేది మేము ఎరగం ఎందుకంటే ఆశ్రమంలో మనకి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేయకపోతున్నాం టెన్ థౌసండ్ డాలర్స్ కావాలి అంటే కట రక చెక్కులు రసిస్తున్నాయి ఉంటే తర్వాత ఏమీ అనకుండా కూర్చుంటే స్వామికి ఏమైనా చెక్కులు ఉంటారా అని కూడా అనుకుంటుంది ఉల్లాసంగా ఉందిగా అయిపోయింది క్రాష్ అయిపోయింది ఎవరి ముఖంలోనూ రక్తం సరే నేను అందరూ అలా జూన్ బీస్ లోని తోట తిరుగుతున్నారు అందరూ మామూలుగా క్లాసులోకి వెళ్ళినప్పుడు ఎవరిలోనూ ఉత్సాహం లేదండి ఇలాగున్నారు ఏమైంది ఏమిటి ఈ ఘటన గురించి అంటే ఘటన సరే ఆల్ ఆఫ్ దమ్ లాస్ట్ మనం వెరీ హెవీలు వెరీ హెవీ మనం ఎంత పోయిందని అడుగుతామండి తప్పు కదండి అలా అడగకూడదు కదా ఎంత వస్తుంది ఎంత కదా వాళ్ళు చెప్పే వినమే కానీ మనం అడుగుతావా ఒక అమ్మగారు చెప్పారు నాకు స్వామిగా లాస్ట్ సెవెంటీ డాలర్స్ ఉంది అంటే నేను చెప్పాను అమ్మ సెవెంటీ ఫైవ్ డాలర్స్ పోయిందంటే మన ఇండియాలో అయితే ఒక ఎయిట్ ఫ్యామిలీస్కి ఒక కాప్లెక్స్ కట్టేసి దాంట్లో వాళ్ళకి జీవితాల్లో సరిపడేటువంటి ఇండోమెంట్ తయారు చేసి పెట్టచ్చు అంత సుమ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ షీ లాస్ట్ అంటే నేను చెప్పాను యూ లాస్ట్ సిట్ హౌ యూ లాస్ట్ సిట్ అంటే ఆ మండగా ఏముండండి నేను రాత్రి పదిన్నర దాకా ఏదో పుస్తకం చూసిన పడుకున్నాను మొన్నటి పొద్దున్న వార్త చూసేపటికి నా పరిస్థితి ఐ లాస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ అంతే ఐస్ అప్పుడు నేను అన్నాను మీ పర్సనాలిటీలో మార్పు వచ్చింది అంటే ఆమె అన్నారు చాలా మార్పు వచ్చింది సోమీజీ వెరీ డిఫరెంట్ పర్సన్ వాళ్ళ తెలియదు టోటల్గా డిఫరెంట్ పర్సన్ నాట్ ది సేమ్ పర్సన్ అమెరికాలో ఎవ్వరూ హీ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ ఆఫ్టర్ నైన్ ఎలిజన్ అంటే నేషన్ ఈజ్ అ డిఫరెంట్ నేషన్ వాళ్ళు ఎంత పెరనాల్డ్ అయిపోయారంటే ఇరాక్ మీద దాడి చేసేటప్పుడు ఇరాక్ మీద దాడి ఇట్ ఈస్ ది రియాక్షన్ ఆఫ్ ఎ పెరనాల్డ్ అది అంతకంటే ఇంక ఏమి కాదు అంత పారానాయిడ్ అయితే వాళ్ళకి ఎవరిని చూసినా భయం అంత పారానాయిడ్ నోబడీ ఈజ్ ద సేమ్ పర్సన్ అయితే నేను చూశాను కదా అంతకుముందు ఎంతో ఉల్లాసంగా ఉండేవారు మనిషి ఆ తర్వాత తయారేది ఎవ్వరు నమ్మరు మోస్ట్ ఇన్సెక్యూర్ నోబడీ ఈజ్ ద సేమ్ పర్సన్ ఇదంతా ఈ కథంతా ఎందుకు చెప్పానంటే దర్సన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దిస్ నెవర్ రియల్ ఇట్ ఈజ్ నెవర్ స్టేబుల్ ఇట్ చేంజెస్ మూమెంట్ టు మూమెంట్ వీఆర్ నాట్ దర్సన్ Then, then you are not the person. The person is always an object of your understanding. You are never the person. You always perceive the person. Kabate, a personality edete undo adhi mitsha. Kevalamo, antaskaranamu yokka, antaskaranamu kalpinshi pe chenete vante, oka bhoamma di. Antakanta vere any kaadu. So, a person, a satshya anu kelishpune, uh, you be the source of that life. But try to find out the source of that person, where from this person has come. Find out, search for it. Search, uh, searching, search in the search, anveshana is the one that is a lacksham. Here, the participant is, you have a goal, anveshana, a goal, anveshana, a lacksham, a goal. Anathmasambhargbhamu, goal is different from you. Anveshana is the progress out, reach out, reach out, reach out, reach out, all the other. Whereas, ikkada goal is yourself, and the one who tries to reach the goal is also yourself. Kabatidhi, it's a journey from yourself to yourself. So your unreal self, shadow self on inci, real self would journey. Kabatidhi, he journey lo, teinayi prasakshade. Kabatidhi, he journey lo, anvaśana ne di, you try to find out, you will find out. It is like that. Because it is never outside of you. Outside of you unte. పది మంది ట్రై చేస్తే ఒకడు నెగ్గుతాడు తొమ్మిది గారు ఫెయిల్ అవుతారు పది మంది పరుగు పందెం తీస్తే ఒకరు నెద్దుతాడు ఇద్దరు నెక్కుతారు మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు పరుగు పందెంలో అలాగే ఎవరో ఒకళ్ళు కొంతమంది లిప్తిని పొందుతారు కొంతమంది మోక్షాన్ని పొందుతారు మిగతా వాళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తుతారు కానీ ఇక్కడ అలా కాదు ఇట్ ఈస్ ఎ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు వ్యవసాయ అండ్ జర్ యూ ఫెయిల్ యూ అంతేతనే మహాత్మహర్షణ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పరుగు సాంగీతం చెప్తారు సెచ్ సెర్చ్ విత్ లిక్ విత్ సెచ్ విత్ బి విత్ బట్ దర్శాలు గది కాదు విదహారుడు ఎందుకంటే కొత్తగా సంపాదించాల్సింది ఏం లేదు ఇక్కడ నీ స్వరూపం ఏదనుక కాబట్టి మీ ఆ దృష్టి సంసారం వైపు నుంచి దృష్టి ఆత్మస్వరూపం వైపుని మళ్లించారంటేనే మీరు కొట్టా చేయటర దట్ సింపుల్ ఎనివే సో కానీ ప్రజలు తెలుసుకోలేకున్నారు భాష్యం చూద్దాం ఏవమే వలు సౌమ్యర్వా హే సోమ్య ఈ నదుల వలనే ఈ జను కూడా ఎందువలనైతే సత్తునందు విలీనమైన విదు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారో తస్మాత్న విద్య ఆగట ఇదివా వీరికి నిద్రపోతున్నప్పుడు నేను శక్తిలోకి వెళ్ళిపోతున్నాను అని వీడికి తెలియదు అంచేత నేను నిద్ర లేచినప్పుడు వీరికి నేను శక్తిలోంచి బయటకు సతహా అగచ్చామహే అని తెలుస్తున్న వీరికి ఎలా తెలుస్తుంది లేచే క్షణాల్లో అదృష్టంగా ఏం తెలుస్తుంది కానీ అటు ఎలా తెలుస్తుంది వీటి నిద్రపోయేప్పుడు కామనా వాసనా విశిష్టమైన అంతఃస్కరణతోటి అలిసి అలిసి ఇంకా వాసనలను ధరించడానికి నిద్రపోతాడు మళ్లీ నిద్ర వేసుకునే ఆ వాసనలు ఉద్బుద్ధమైన స్థితిని ఎదుగుతాడు కానీ అంత మాత్రమే తెలుసుకుంటాడు కానీ ఆ వాసనలు పుట్టడానికి ముందు ఆ తుది ఆ క్షణాలు ఆ క్షణాలు ఏమిటంటే దట్ ఈస్ ది దట్ ఈస్ ది టైమ్ వెన్ ద బీయింగ్ రిఫ్లెక్స్ ఇన్ ది మైండ్ నోయింగ్ అది సమాచారం నేను మీకో మనవి ఈ పాఠంలో చెప్పి వాక్యాలు ఉంటాయో ఆ వాక్యాలను విధులు పెట్టకండి అది చాలా బలమైన వాక్యాలు విలువైన వాక్యాలు కాబట్టి లేదంటే పాఠంలో మళ్ళీ మహాత్ములు అలాంటి వాక్యాలని మీకు చెప్తారు తప్పిస్తే చాలా మంది చెప్పారు ఎవరో కొద్ది ఇలాంటి వాక్యాలను చెప్తారు ఎవరో కొద్ది అంటే ఆ ప్రకరణాల్లో కొంత పరిశ్రమ చేసిన వాళ్ళు చెప్తారు సో మీరు నిద్ర లేచినప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ద దిండ్ అంటే సత్య సతె మైండ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది మైండ్ అనే డోర్ పెంచుకుంటోంది మైండ్ లో సత్ రిఫ్లెక్ట్ అయినప్పుడు సత్ బికమ్స్ చిత్ సో ద బీయింగ్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది మైండ్ యాజ్ ద నోయింగ్ ది నో ఇస్ మిస్టేకెండ్ బీచ్ అండ్ యూ హ్యావ్ ఎ ఇన్ ప్లేస్ అది సమాచారం కాబట్టి ఆ మొదటి క్షణాలను అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఉనికి చైతన్యం అనే కొత్త క్వాలిటీని ఆపాదించుకుంటోంది అనమాట అది మీరు గుర్తుపట్టచ్చు అర్థమైందండి అది గుర్తుపట్టారంటే సత ఆగే ఆగచ్చామహే అంటే లట్ వర్తమానే లట్ హౌ వి ఆర్ కమింగ్ సట్ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆగతాహ సత్ నుంచి బయటకు వచ్చాను ఇలాగే తెలుసుకోవాలి న్యాయంగా వెరీ సింపుల్ ఇలా తెలుసుకోవడానికి మీరు కాశీ వెళ్ళాలా రామీష్కరణం వెళ్ళాలా ఏకాదశి ఉపవాసం ఉండాలా వ్రతం చేయాలా ఏం చేయాలండి ప్రశాంతంగా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రలేస్తే చాలు అంత మొడుకు చేస్తే చాలు శ్రవణం చేయాల్సి ఉంటుంది కొంత కొంత మనస్సును సుసంస్కృతం చేసుకోవాలి కానీ ఎలా ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు తర్వాత ఇత్యాది సమాన కథంత పాట ముందు చూసారా ఆ పాట ఇంత ముందోసారి పాడం కదండి యా భ్రోమ సింహోమ అది సమానమే ఎందుకండి మంత్రంలోనే అలా చెప్పచ్చు కదా భాష్యకారులు ఎక్సట్రా సమానమని చెప్పినట్టుగా మంత్రంలోనే చెప్పొచ్చు కదా అంటే అలా చెప్పడం ఈ పద్ధతి కాదు మంత్రంలో మళ్ళీ అంత రిజ్యుకేషన్ ఉంది ఇప్పుడు ఎక్కలు చదవమని ఇచ్చారనుకోండి విద్యార్థికి ఏడో ఎక్కడ అంటే ఒక ఏడు ఏడు రెండేళ్ళు పద్నాలుగోని ఒకసారి చదువుతారు రెండోసారి చదివరా అంటే ఒక ఏడు ఏడు రెండు ఏళ్ళు పద్నాలుగు అట్సెట్రా పన్నెండు ఏళ్ళు ఎనభై నాలుగు అని ఆపేసేటప్పుడు కొండ టీచర్ ఫీల్స్ ఎవరు అలాగ ఉండడానికి వీళ్ళు అటు అంతా అత్త అంతా చదువుతుంటే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట అలాగే దాన్ని రసగుల్లాగా దాన్ని అలా నానబెట్టాలి దాంట్లో రసగుల్లాన్ని ఇలా తీస్తే రసగుల్లా కాదు గొల్లాలే ఉంటున్నారు కాబట్టి అలా మించి తీయడం కాదు దాంట్లో రాత్రికి మొన్నటి రసగుల్లా అవుతుంది అదేవిధంగా బాగా ఆ సద్విద్యలో దాన్ని ఒక ఆరు మాసాలు మనస్సుని నానవేస్తే సత్తి అనేది కొంచెం అలవాటు అవుతుంది సత్తు అలవాటు అయిందంటే ఆ బీయింగ్ మీద అలవాటు అయిందంటే దాన్ని ఈ సంసారం అన్నది అది కరెక్ట్ తెలుస్తుంది అది అనుభవానికి రావటం దారుణిస్తుంది సంసారం ఉండటం సంసారం ఉంటుంది ఎనీవే సో ఇంకా దాని మీద సంకోశం చేస్తున్నారు ఆయన దృష్టంలోకే జలే వీచి పరంగుద్ధాదయ ఉత్ చూడండి దృష్టంలోకే లోకే దృష్టాంతం చెప్తున్నాం లోకంలో మనకు అనుభవంలో ఉంది ఏంటంటే గెలే ఉత్హ నీటి నుంచి పైకి వచ్చుతున్నాయి పుడుతున్నాయి నీటిలో పుడుతున్నాయి ఏంటి అంటే పెద్ద పెద్ద సారీ వీచి అంటే పిల్ల తరంగం తరంగా అంటే పెద్ద తరంగం చిన్న పెద్ద అనమాట విపుల్ అంటారు చూడండి వీచి తరంగా అంటే నిరుగు బుద్బుద బుడగ ఆది శబ్దం చేత ఏదో ఒకటి చెప్పాలి కదా లేకపోతే ఆదేందుది వేయటం ఏదో ఇంకో కొన్ని ఉండాలి కదా మీరు ఆవర్తము వేసుకోండి ఆవర్తము ఆది శబ్దంలో ఆవర్తం వేసుకోండి ఎప్పుడూ సరైన వ్యాఖ్యాత ఆది శబ్దానికి ఇంకొకటి అందిస్తాడు అది వ్యాఖ్యాత యొక్క బాధడు మీరు ఎక్కడైనా బృహదారం యొక్కనిషత్తు తెలుగులో మీరు చూడండి ఎక్కడ దాంట్లో కానీ భాగవతంలో కానీ నేను రాసిన మీరు చూడండి ఎక్కడైనా సంస్కృతంలో ఆది వస్తే ఎదురుకుండా అర్థం చూడండి మీరు సరే శోక మోహాదయ అని ఉండే బ్రోజార్ ఎన్నికల్లో చోట నేను ఏదో రాష్ట్ర ఉంటాను దాని అనుభవాన్ని బట్టిస్తాను శోక మోహాదయ అని ఉండేది దానికి తెలుగు చేసేప్పుడు శోకము మోహము మొదలైనవి ఏం తెలుగు చేశాను అనుకోండి ఆ మాత్రం తెలుగు మీరు చేసుకోలేదు దట్ ఈస్ నాట్ లేట్ మీరు అదే అక్కడే కనుక ఆనందగిరిని చూడండి ఆనందగిరిని చూడండి అయితే విష్ణుదేవానందగిరిని తిప్పని చూడండి వాళ్ళు ఎలా వాళ్ళకి కష్టపడి ఆదిశుద్ధైనా ఇంకొకటి అందిస్తాడు భాగవతంలో తప్పనిసరిగా శ్రీధరాచార్యుడు ఇంకోటి అందిస్తాడు వాళ్ళు శ్రీధరాచార్యుడు అందివ్వకపోతే వంశీధరాచార్యుడు అందిస్తాడు అందుకోసమే ఉన్నాడు ఆయన నేను అంది ఉన్నవాడు అందివ్వడం కోసం కాబట్టి ఇంకొకటి కాబట్టి నేనేం రాశానంటే శోకము మోహము కామనలు మొదలైనవి అని రాశాను ఒకటి ఎక్స్ట్రా ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు మీరు ఇంకోటి కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటారు ఇవ్వకొని ఉండాలి కదండి లేకపోతే ఎందుకు ఆది శబ్దానికి ప్రయోగం ఉన్నట్టు కాబట్టి బుద్భుద ఆదయ అన్నారు కనుక దానికి ఆవర్తం దేవుడు చేసుకోండి ఆవర్తము అంటే ఇంకా కొన్ని ఉన్నాయి భగ్నోర్మి అని ఇంకోటి ఉంది బ్రేకర్స్ అది ఊర్మి కాబట్టి పరంగమే కానీ బ్రేక్ అయిపోతుంది మధ్యలో అలాగే విరిగి విరిగిపోతుంది అలా విరిగిపోయిందంటే సర్ఫర్ పడిపోతుంది సర్ఫర్ ఉపయోగపడుతుంది సర్ఫర్స్ డై డోంట్ లైక్ బ్రేకర్స్ They want the wave to take full shape, then one of them is lost. If they break up, they will break up, then they will break up, then one of them is still in the rock.